సో క్లాస్ అయిన తర్వాత అందరూ చరో పుస్తకం తీసుకోవాలి ఏదో పుష్ప ఓం శృతిస్మృతిపురామి భగవత్పాదశంకర సద్బుద్ధిరేస్ మా స్వ ప్రభక్ నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాం సుగమం గు ఇది చాలా మంచి శ్లోకము మనం కొంతవరకు చూసే ఉన్నాము అయినప్పటికీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను ఉపనిషత్తులు ఆ పరమాత్మను సద్రూపముగా మనకు అందజేస్తాయి పరమాత్మ సత్ ఆభరణ ప్రపంచమునకు బంగారం ఎలా అయితే మూల తరంగములు కెరటములు భగ్నోర్ములు అంటే బ్రేకర్స్ తర్వాత సర్ఫ్ నురగ బుడగలు సుడిగుండములు ఇత్యాది నీటి వికారములన్నిటికీ నీరు ఏ విధముగా మూలధాతువో అదేవిధముగా పృథివ్జప్తేజో వాయువాకాశ రూపమైన అంటే పాంచభౌతికమైన ఈ జగత్తు నాకు సత్ మూల ధాతువు దాన్ని ఆ విధంగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది సత్ మూలము ఆభరణానికి మూలము మూలము అంటే ధాతువు ఉపాదానం బంగారము అన్నట్టుగా పంచభూతములకు మూలము సత్ ఇది గొప్ప డిస్కవరీ ఇప్పుడు పంచభూతం అసలు జగత్తులంతరీ పంచభూతములుగా చూడగలుగుట అదే ఒక పెద్ద డిస్కవరీ జగత్తుని సామాన్య జనులు ఎలా చూస్తారంటే అనేక వేరు వేరు వస్తువులు లేక పదార్థముల యొక్క సముదాయము అన్నట్టుగా చూస్తారు జగత్తు ఇది ఇది రోడ్డు అది కారు ఇది బస్సు అది చెట్టు ఇది కొండ ఇదేమో నక్షత్రము అది సూర్యుడు వీళ్ళు చంద్రుడు వీళ్ళు మనిషి అది అని ఇలా చూస్తారు డైవర్సిటీ అంటారు అంతా అసక్కలేనన్ని నామరూపముల ముద్ద దానికి బ్రహ్మాండము దాన్ని జగత్తు అనే విధంగా చూస్తారు ఆ డైవర్స్ థింకింగ్ అండ్ డైవర్స్ వే ఆఫ్ లుకింగ్ దానిలో మీకు జగత్తు యొక్క సారను అనుభవానికి రాదు మీరు ఆ ద్వైత దృష్టిలోనే ఆ భేద దృష్టిలోనే మిగిలిపోతారు అయితే మహర్షులు వాళ్ళు సైంటిస్టులు సైంటిస్టులు ఎలా అయితే ఈ డైవర్సిటీ అంతనూ వ్యాపించి ఉన్న ఏకత్వము యొక్క రహస్యాన్ని వెతికి పట్టుకుంటారో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు మీద ఆకలి కింద పడిందనుకోవడం ఎందువల్ల భూమి సూర్యుడు చుట్టూ ఎందుకు తిరుగుతోంది ఈ రెండింటికి మూలము ఒకటి ఏ కారణం చేత ఏ హేతువు చేత పండుగ చెట్టు నుంచి కింద అదే హేతువు చేత భూమి సూర్యుడికి వీత ఉంటుంది అంటే ఈ సృష్టిలో సుతరాము లెక్కలేని శుతరాము లెక్కించ లెక్కించుటకు వీలు లేని చిన్న ఘటన పండుగ చెట్టు నుంచి కింద దానికి కెటాక్లైస్మిక్ అంటే సృష్టినంతని ఆవరించి ఉండేటువంటి పెద్ద పెద్ద ఘటనలు అంటే కొత్త కొత్త నక్షత్రాలు కొట్టడం పాత నక్షత్రాలు నశించటం అటువంటి ఈవెంట్స్ ఘటనలకి కూడా మధ్యలో ఉండే వివిధ ఘటనలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మూలమునందు ఉండే సూ సూత్రములు ఒక్కటివే మౌలిక సూత్రములు ఏకరూపంగానే ఉంటాయి కానీ సైంటిస్ట్ అలా కనిపెడతాయి అది సైంటిస్ట్ యొక్క డిస్కవరీ సైంటిస్టు జగత్తుని పరిశీలించి ఏకత్వం వైపు పయనిస్తారు వేదాంతి జగత్తును పరిశీలించి ఏకత్వం వైపును పయనిస్తారు స్వామి వివేకానంద ఏమన్నారంటే ఇద్దరూ కూడా ఒకే జగత్తును పరిశీలిస్తారు సైంటిస్టు యొక్క జగత్తు వేరేనో వేదాంతి యొక్క జగత్తు వేరేనో ఉండదు ఇద్దరూ ఒకే జగత్తులో బతుతూ ఉంటారు ఆ జగత్త అనుభవానికి వస్తుంది అయితే సైంటిస్టు కొంత బాహ్య దృష్టితో బహిర్ముఖ దృష్టితో జగత్తు లోపల అంతర్లీనంగా ఉండే ఏకత్వాన్ని దర్శించే ప్రయత్నం చేస్తాడు అదే సమయంలో వేదాంతి ఫిలాసఫర్ అంతర్ముఖ దృష్టితో ఆ ఏకత్వాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు ఫైనల్గా వీళ్ళ ఏకత్వాన్ని చేరుకునేప్పటికీ వాళ్ళు ఒకే సత్యాన్ని ఆవిష్కరించుకున్నట్లు అవుతుంది ఇప్పుడు ఒక బంతికి పక్కన రెండు చీమల్ని వదిలిపెట్టి ఒకటి పైకి వెళ్ళి లా పాగుతుందో ఒకటి కింద నుంచి పాగుతున్నారు రెండు చేయంలో కలుసుకుంటారు అదే రకంగా సైంటిస్టు ఫిలాసఫర్ కలుసుకుంటారు ఎక్కడ కలుసుకుంటారు వాళ్ళ మీటింగ్ పాయింట్ ఏమిటంటే ద ట్రూత్ ఆఫ్ వన్నెస్ ఏకత్వము అనే సత్యంలో వాళ్ళు కలుసుకుంటారు స్వామి వివేకానంద వర్ణిస్తాడు సో ఎనీవే ద పాయింట్ ఈజ్ ఈ జగత్తుని అంతర్ముఖ దృష్టితో అంటే అబ్జర్వర్లని ఆశ్రయంగా చేసుకుని చూసే దృష్టికి ఆధ్యాత్మిక దృష్టి అంటారు అధ్యాత్మమును ఆ దృష్టిలో ప్రవేశపెట్టి చూడాలి జగత్ అనగా నేని నేను చూచేది నేను వినేది నేను ఆఘ్లానించేది ఆస్వాదించేది స్పృశించేది అదే జగత్ అంతకుమించి ఇంకా వేరే జగత్తంట ఏది జగత్తుని అధ్యాత్మము వైపు నుండి అంచనా వేసి ఆ జగత్తు యొక్క సారాన్ని నిగ్గుదేర్చిన ఋషులు జగత్తును పంచభౌతములుగా దర్శించినారు వై ఫైవ్ వైనాత్ ఫోన్ వైనాట్ సిక్స్ అంటే మనకుండే ఇంద్రియములు జ్ఞానేంద్రియములను బట్టి జగత్తు యొక్క ఉనికిని నిర్ధారించినారు అలా నిర్ధారించి జగత్తు పాంచభౌతికము అని ఒక కంక్లూషన్కి వచ్చాను అదొక పెద్ద మెత్తు క్వాంటమ్ లీప్ ది విషన్ క్వాంటమ్ లీప్ అన్నారు అక్కడి నుంచి మరొక్క లీప్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ పంచభూతములను మీరు ఎలా చూడాల్సి ఉంటుందంటే ఆ పంచ ఇప్పుడు పృథివీ ఉన్నదనుకోండి ఈ నామరూప సంస్కారము చాలా బలంగా ఉన్న సందర్భంలో పృథివీ అనే నామము దానికి చెందిన ఒక రూపము రూపము అంటే భౌతికమైన రూపము కావచ్చు ఒకవేళ మెంటల్ షేప్ కూడా కావచ్చు సైకలాజికల్ ఫార్మ్ కూడా కావచ్చు మెంటల్ ఫార్మ్ అవ్వచ్చు భౌతికమైన ఫార్మే అవ్వాలనే రూలేమీ లేదు సో పృథివీ ఆపహ సో ఈ విధంగా పంచభూతములు ఈ పంచభూతముల యొక్క మూలతత్వం ఏమి పంచభూతముల యొక్క మూలములో ఏమున్నది ఏం పోనీ పంచభూతాల దగ్గర ఆగచ్చు అంటే నో మీకు బహుత్వంలో సత్యం ఉండదు మీరు ఏకత్వాన్ని చేరి వరకు ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది బహుత్వంలో అనేకత్వంలో సత్యం ఉండదు ట్రూత్ కెనాట్ బిన్ ఎనీథింగ్ అదర్ దాన్ వన్ వన్ విథౌట్ ఎ సెకండ్ అయినప్పుడే సత్యాన్ని మీరు ఆవిష్కరించుకున్నట్టు రెండుకు చేరుకున్నారనుకోండి రెండుకు చేరుకున్నప్పుడు సత్యస్య సత్యం అనాల్సి ఉంటుంది ఇది సత్యము దీనికి మూలమునందుండే మరి ఒక సత్యము అప్పుడు ఈ సత్యస్యీ విభక్తి చేత నిర్దేశించబడిన సత్యము అది నిత్య అయిపోతుంది ప్రథమా విభక్తి నిర్దిష్టమైన సత్యమే ఇది ఉంటుంది కాబట్టి రెండు దగ్గర కూడా అన్వేషణ ఆగదు అన్వేషణ ఒకటికి చేరినప్పుడే ఆగుతుంది ఏమిటా ఒకటి పంచభూతములను మూలమునందుండే ఆ ద్వయ సత్యమేమి అని అన్వేషించి వాళ్ళ అన్వేషణలో వాళ్ళు ఆ మహర్షులు దర్శించిన సత్యం ఏమంటే అది పంచభూతములు పృథివీ అప్పు తీజ వాయువు ఆకాశాన్ని నామరూపములు తప్ప వాటి మూలమునందు ఉన్న సత్యము అది అది మీరు అనుభవపూర్వకంగా దర్శించాల్సి ఉంటుంది ఆ మూల వాటి మూలమునందు ఉండే సత్యతత్వము అది అదేమంటే సత్ అని దర్శించారు వాటి మూలంలో సత్ కలగదు దీనికి సద్విద్య అని అంటే ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తాను మీరు రోజులు అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇప్పుడు కంటితో చూసి ఆ నామరూపములు ఇంద్రియ గోచరం అయ్యేవి వాటి మూలములందు సత్తు అని నిరూపించటం కఠినమైన విషయం ఎందుకంటే కంటితో చోట సర్వేంద్రియాణం ఆ నామరూప సంస్కారం చాలా బలంగా ఉంటుంది మనలో ఆ కన్ను అంటే రూప సంస్కారము చెవి అంటే నామ సంస్కారము కాబట్టి మీకు బలమైన నామరూప సంస్కారంతో కూడిన ఇంద్రియముల ద్వారా మీరు సత్తును చేరుకోవడం కష్టం ఎందుకంటే ఆ నామరూపముల యొక్క తెర పడిపోతూ ఉంటుంది ఆ నామరూపముల తెర అది ఎంత ధగధగాయమానంగా ఉంటుందంటే హిరణ్మయైన పాత్రేన సత్యశాపి హితం ముఖం హిరణ్మయ పాత్ర ది మోస్ట్ బ్రిలియంట్లీ షైనింగ్ డిస్క్ కవర్స్ ద ట్రూత్ అలా అయిపోతుంది అంతేకానే నామరూపము వాళ్ళను అవి చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి అలా కంటితో చూస్తుండగానే నామరూపాలు ధగధగ రంగుతో చాలా చాలా బలంగా ప్రకాశిస్తాయి చెవితో వింటూ ఉండగానే శబ్దము నామము కంటితో రూపము కాబట్టి మీకు ఆ సప్తత్వము అనుభవానికి తెచ్చుకోవడానికి మీరు కన్ను చెల్లితో మొదలు పెట్టవద్దు ఎందుకంటే కన్ను చెల్లితో మొదలుపెట్టారంటే మీకు హిరణయ పాత్ర ఆ సత్యాన్ని కట్టు చేస్తుంది అప్పుడు మళ్ళీ ఆ దేవ దేవత మీద తత్వం పోషన్న పాము సత్యధర్మాయ దృష్టయ సత్యధర్మాయ మహ్యం సత్యధర్ముడనైన నాపనకు దృష్టయే విజ్ఞానాయ ఆ పాత్రను తీసేయమని కోరుతాను కాబట్టి నామరూపముల మీకు పక్కన పెట్టండి మీరు స్పర్శేంద్రియాన్ని స్వీకరి స్పర్శ ఇప్పుడు నేను ఒక దృష్టాంతం చెప్తా నేను సేల్స్ వరుకులో పాఠం చెప్పే రోజుల్లో ఓ విద్యార్థుల దగ్గరికి పిలిచా పిలిచి చే పట్టుకున్నా షేక్ హ్యాండ్ హోల్డ్ హోల్డ్ మై హ్యాండ్ నా చేతిని పట్టుకున్నాడు కళ్ళు మూసుకోమని చెప్పాడు కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు నువ్వు దేన్ని పట్టుకున్నావు అని అడిగా నువ్వు పట్టుకున్నది ఏది అని అడిగాను అడిగితే అతను చెప్పాడు స్వామి టీవీ నన్ను స్వామి టీవీ అంటారు స్వామి టీవీ గారి చేతిని పట్టుకున్నాను అని చెప్పాడు నేను మొట్టిగా మొట్టుకున్నంత పని చేశాను అది జాగ్రత్తగా చూసి చెప్పబోయా జాగ్రత్తగా ఆలోచించి చెప్పు నువ్వు ఫండమెంటల్గా దేనిని కొట్టుకున్నావు ఫండమెంటల్గా స్వామి టీవీని స్వామి టీవీ ఉన్నాడా ఫండమెంటల్గా నువ్వు స్వామి టీవీ అనేది మన మనస్సు చేసిన ప్రాజెక్షన్ కదది నామరూప సంస్కారం అడ్డు వచ్చిందా అక్కడ మరి ఆ నామరూప సంస్కారం పక్కన పెట్టింది నీ మనస్సులో ఉన్నటువంటి సమాచారం అది అది గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది అది పక్కన పెట్టేసే ఫండమెంటల్ మౌలికముగా నువ్వేం పట్టుకున్నామో చెప్పన్నా అని మొట్టికాయ వేసి మరీ చెప్పా మొట్టిగా వేసినంత పని చేశా అంటే ఏమన్నాడంటే చేతిని పట్టుకున్నాను కొంత సుధారయ్యాడు కదా చాలా మటుకు సుధార స్వామి టీవీస్ హ్యాంగ్ అనడానికి బదులుగా హ్యాంగ్ని పట్టుకున్నాను అని చెప్పాడు అంటే నేను ఈసారి నిజంగానే మొట్టికాయ వేశాను చూడు నువ్వు ముందుకు సాగిన దిశ సరిగ్గా ఉన్నది దిశ బాగున్నది ఇంకొంచెం ముందుకు వెళ్ళు చేతిని పట్టుకున్నాను అని నువ్వు మనస్సు నీకల్లా బోధిస్తోంది మనస్సు చెప్పింది నీకు నువ్వు పట్టుకున్నది చెయ్యి మనస్సు ఏం చేస్తుందంటే దానిలో దాని ఉన్న దానిలో ఉన్నటువంటి వాసనలను సంస్కారములను పైకి తీసుకొచ్చి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది నువ్వు చేతిని పట్టుకున్నాను అని మనస్సునే ఆశ్రయంగా చేసుకుని మనస్సు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ బేసిస్ మీద చేతిని పట్టుకున్నాను అని చెప్తున్నావు నువ్వు ఆ చేతి చెయ్యి అన్నది నామరూపాలు ఆ చెయ్యి అనే నామరూపాలని అవి మనస్సు చేత ప్రాజెక్ట్ చేయబడినవి మనస్సును సమర్పిస్తుంది కాబట్టి మనస్సు సంస్కృతంలో సమర్పించి ట్రాంట మన అనుభవానికి మనస్సు వెంటనే నామరూపాలని తోడు చేసేస్తూ ఉంటుంది ఆ సత్యం నువ్వు ముందు గుర్తించావు ఆ గుర్తించాను అయితే ఈసారి మనస్సు యొక్క నామరూప సంస్కారాన్ని ప్రక్కన పెట్టి పట్టుకున్నావో చెప్పండి అని పట్టుకో అంటే ఉంది అని మాత్రమే నాకు తెలుసుకోవద్దు ఉంది అని మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఉంది ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని మీకు డెమనిస్ట్రేట్ చేస్తాను చూడండి ఉంది అంటే మొట్టమొదటి అనుభవం ఏమిటి సత్ సత్ యొక్క అనుభవం సత్త యొక్క అనుభవం సత్ సత్త సత్త అంటే కొంచెం పరిమితంగా ఉండేదానికి సత్త అంటారు పరిమితులకు అతీతమైనది సత్ సత్త యొక్క అనుభవం అరే ఇక్కడ ఏదో ఉంది సత్త యొక్క అనుభవం అప్పుడు వెంటనే మనస్సు ఏం చేస్తుంది ఆ రూప సంస్కారాన్ని దానికి జోడించి ఇవ్వడు ఇలా అన్ని వైపులా టచ్ చేసి పుస్తకము ఉంది అని చెప్పారు ఇప్పుడు ఉంది అన్నది అది డైరెక్ట్ నాలెడ్జ్ ఉన్నది అన్నది డైరెక్ట్ నాలెడ్జ్ సాక్షాత్ జ్ఞానము అంటే మధ్యలో ఇంద్రియము మనస్సు కలిపి మకల వేణి చేయకుండగా వాటి ప్రవేశము లేకుండగా మీరు ఇంద్రియము మనస్సు కలిపి చేసేటువంటి నామరూప వ్యవహారాన్ని పక్కన పెట్టి మీరు సాక్షాత్తుగా మీ ఆత్మస్వరూపభూతమైన ఆత్మస్వరూపులై నిలిచి ఉండి మీరు పొందిన ఆ అనుభవం ఏదైతే కలదో అది సదనుభవం మీకు కలిగినది సదనుభవానికి మీరు నామరూప సంస్కారాలను జోడించి అన్నారు మీరు పుస్తకము అని ఎప్పుడైతే అనేశారో నామరూపాలనే తీసుకొచ్చేసి ఆ మౌలికమైన అనుభవాన్ని మీరు ఆల్రెడీ ప్రత్యాఖ్యానం చేసేసినారు అతనే శంకర భగవత్పాదులు చెప్పారు ఏమని నువ్వు పుస్తకము అనేసేపటికి నీకు ఆ మూలతత్వం మదుగున పడిపోయినది నువ్వు పుస్తకం కూడా ఉన్నది అనియే నీకు అనుభవానికి వస్తుంది పుస్తకము అనే అనుభవానికి వస్తుందా మీ అనుభవం ఎలా ఉన్నది పుస్తకం అనే అనుభవమా పుస్తకము ఉన్నది అనే అనుభవమా ఉన్నది అనే అనుభవం ఎర్ఫార్ట్ ఫర్ గాడ్స్ సేక్ పుస్తకము అనే నామరూపము యొక్క ప్రాజెక్షన్ అధ్యారూపం అది ఉండనివ్వండి దాన్ని కాద దాన్ని తీసేసిన సందర్భం కూడా తీసేద్దాము ప్రస్తుతానికి అది ఉండనిస్తే ఉండనివ్వండి కానీ ఉన్నది అనే మూలాన్ని మాత్రం విస్మరించవే ఇలా కంటితో చూశాను ఎదుర్కొండా పర్వతము కనపడింది ఉన్నది అన్న అనుభవం కలిగింది కన్నుతో చూడగానే ఇట్స్ ఏ గ్రేట్ ప్రెసెన్స్ ఏ మార్వెలెస్ ప్రెసెన్స్ ఉన్నది ఆ ఉన్నది అనుభవానికి మనస్సు నామరూపాలని జోడి జోడించిందని మీరు అనొచ్చు వేదాంతులైతే అధ్యారోపం చేసింది అనేట నామరూపము యొక్క అరూపం ఉన్నది అనే అనుభవము ఆత్మ అనుభవము ఆత్మికము నామరూపములు మానసికములు కాబట్టి ఉన్నది అనే అనుభవానికి ఆ అనుభవం కలగడంలో ఇంద్రియము యొక్క సహకారము గలదు ఇంద్రియమన్నది ఆత్మ చైతన్యమే ఇంద్రియము పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనహ ప్రాణం ప్రాణ అని ద్రోహదారణంలో అంటారు ఆత్మకే పశ్యన్ చూస్తున్నప్పుడు దానికే చక్షు అని పేరు దానికే మనహ అనికే అని కాబట్టి ఆత్మ ఆత్మికమైన అనుభూతి దేనిది అంటే సత్తు యొక్క అనుభూతి ఆత్మికమైన అనుభూతి సత్ అది సదనుభూతి సత్తు యొక్క అనుభూతి అనుభూతి అంటే చిక్ ఆత్మికమైన అనుభూతి సత్తుకు చెందినది ఆ సత్తుకి చెందిన ఆత్మికమైన అనుభూతికి మనస్సు తనకుండే సంస్కార బలము చేత లేక వాసనల బలము చేత పెట్టినటువంటి నామరూప అధ్యారూపమే కొండ ఉంది కొండ శంకరులంటారు సకల కార్య జగత్తు కూడా ఉంది ఉంది ఉంది అనే విధముగానే మనకు అనుభవానికి వస్తుంది అంచేతను ఇప్పుడు నగలన్నీ కూడా బంగారు నెక్లెస్ బంగరు కంకణము బంగరు ముక్కు పుడక బంగరు కర్ణాభరణము అనుభవానికి వస్తాయి తప్ప మరోలా అనుభవానికి రావు ఎందువల్ల వాటన్నిటికీ మూలధాతులు బంగారము కనుక అలాగే ఈ కార్య జగత్తు అంతా కూడా ఉంది ఉంది ఉంది అనే విధంగా అనుభవానికి వస్తోంది దానికి మూలంలో సత్ గలదు ఉన్నది సత్ ఆ సత్తుకి దేశకాల పరిచ్ఛేద పురస్కృతమైన నామరూపముల ఆరోపణ చేత కొండ సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి అని ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతున్నాయి కాబట్టి మీరు జగత్తును ఏ రకంగా చూడాలంటే ఇట్ ఈజ్ ద మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ద ఈజినెస్ ఈజినెస్ సత్ ఇన్ మెనీ నేమ్స్ అండ్ ఫామ్స్ ఆ కాబట్టి జగత్తులో సర్వత్రా కూడా నామరూపముల యొక్క అధ్యారోపమును ప్రక్కన పెట్టి ఆ సత్తుతో మీరు డైరెక్ట్ కనెక్టెడ్నెస్ మనస్సు ఇంద్రియము కలిసి మధ్యలో నామరూపముల హిరణ్మయ పాత్రను పెడతాయి ఆ నామరూపముల హిరణ్మయ పాత్రను ప్రక్కన పెట్టి ఆత్మస్వరూపంతో ఆ సత్తుని మీరు అనుభవాలకి తెచ్చుకోగలిగితే అప్పుడు మీకు ఒక విషయం స్పష్టమవుతుంది ఈ సత్తుకి నేను అనుకూలంగా పెట్టుకున్న ట్రాన్స్లేషన్ ప్రెజన్స్ రిజర్న్స్ అందుచేతనే నేను ఎవరిని చెప్తూ ఉంటానంటే ఇది కొండ అని మీరు చూడకండి దాన్ని ఎక్సెప్ట్ రిజర్వ్స్ అన్నట్టుగా మీరు హిమాలయాలకు వెళ్ళారనుకోండి ఒక శిఖరం అద్భుతమైన శిఖరం అలాగా అంతరిక్షంలోకి సోరింగ్ టు ది స్కై అంతరిక్షంలోకి దూసుపోతో శిఖరం ఉంటుంది వెంటనే ఇది ఏమి శిఖరం ఇది నారాయణ శిఖరమా నర శిఖరమా గౌరీ శిఖరమా లేకపోతే ఈ శిఖరమా ఆ శిఖరమా ఏదో ఒక పౌరాణికమైన నామధేయాన్ని దానికి గోవించేసి మీరు దాన్ని హిరణయ పాత్ర చేసి పెట్టేస్తే మీరు ఆ ప్రెసెన్స్ని మిస్ అయిపోతారు ఇట్స్ ఇట్స్ ఎ ప్రెసెన్స్ అంటే మీ మనస్సుని నామరూప అధ్యారోపణ చేయకుండా అడ్డుకోగలిగేంతటి పవర్ఫుల్ ప్రెసెన్స్ ఒక సముద్రాన్ని చూశారనుకోండి సముద్రం అని మీరు పెట్టుకున్న ఇట్స్ ఎ సిల్లీ నేమ్ సిల్లీ నే ఇన్ రియాలిటీ ఇట్ ఈజ్ ఎ ట్రమండస్ ప్రెసెన్స్ ఎ స్టన్నింగ్ ప్రెసెన్స్ మీరు వేసవిలో నడిచి వెళ్తుంటే ఒక మీద చల్లని గాలి కొట్టిందనుకోండి ఆ గాలి ఇట్స్ ఎ స్టన్నింగ్ ప్రెసెన్స్ ఇట్ ఆకాశమును కూడా ప్రెజెన్స్గా దర్శించగలగడము ఆకాశము శూన్యం కాదు ప్రెసెన్స్ కనుక నేల ఇప్పుడు నేలపై కాలు పెట్టారంటే ఆ నేల మృతి లేకపోతే ఫ్లోరింగు ఇలాగంటే నామరూప బుద్ధిని మీరు ప్రక్కన పెట్టగలిగితే మీకు ఆ స్పర్జేంద్రియం ద్వారా మీకు ఏం అనుభవానికి వస్తుంది కాళ్ళ కాళ్ళ కింద ఏం అనుభవానికి వస్తుంది ఒక ప్రెజెన్స్ మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి కంటితో I Experience the Presence. If yes. you wouldعуст hear. This means that Sukaını and who you now will face the image. This means that you see Sukaantha肉 presence and the space. If you go, this verse was whererik pushe is, a weller extension from the Balaji, weller extension from the anchor. మన వాక్య ప్రయోగంలో మల్లెలు ఉన్నాయి అని ఎప్పుడైతే అన్నారో ముందు మల్లెలో వచ్చాయి అనే భ్రమ కలుగుతుంది ముందు మల్లెలు రాలేదు ముందు ఉంది ఆ ఉంది అనుభవానికి అనుభవం అది అనుభవం మానసమైన ఆరోపణ కాదు మానసమైన ఆరోపమే హిరణ్మయ పాత్ర ఆత్మికమైన అనుభవమే సత్యం ఈ హిరణ్మయ పాత్రను నేను ప్రక్కన పెట్టగలిగితే ఉంది అనే అనుభవం కలుగుతుంది ఆ అనుభవాన్నే ఉపనిషద్ ఋషులు సద్ అని వర్ణించారు ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపముగానే ఉండేవి మరి ఇప్పుడు మాట ఏమిటి ఇప్పుడు కూడా సద్రూపమే కానీ ఇప్పుడు హిరణ్మయ పాత్ర అనేది ఒకటి అదనంగా వచ్చింది ఆ హిరణ్మయ పాత్రని మీరు ప్రక్కన పెట్టుకో పెట్టడం అనేది అభ్యాసం కావాల్సి ఉంటుంది ఆ ప్రెసెన్స్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాట్లాడతాడు అవజానంతి మాం మూఢా మనుషీం తనుమాశ్రతం పరం భావమంత సర్వభూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం అవజాన్ పరం భావమజానంత మమ భూతమహేశ్వరం కరెక్ట్ సో అంటే నన్ను ఒక పరిచ్ఛిన్నమైన రూపము గలవాడుగా భావన చేసి ఈ మనుష్యులు అజ్ఞానము నన్ను అవమానం చేస్తున్నారు అవజానం మూఢా మూఢ అంటే మోహమును పొందిన వారు మోహము నుంచి మూఢ ముహు ముహుధాతు ముహుధాతువు నుంచి మూఢ వస్తుంది ముహు నుంచే మోహ వస్తుంది ముహుకి అనే ప్రత్యయం చేర్చి గుణం చేస్తే ఏమొస్తుంది మోహ వస్తుంది ముహుకి ఢో ఫో హకారానికి ఢకారం చేస్తే ధూఢి అనే సూత్రం వస్తుంది ధృవలోపై పూర్ణ వస్తే దీర్ఘోణ మూఢ అవుతుంది సో ఇక్కడ కొంతమంది వ్యాకరణ విద్యార్థులు ఉండాలి పండితులు నిజంగా నాట్ ఈవెన్ ఎగ్జామ్ పండితులు వ్యాకరణంలో దిట్టడం వాళ్ళు సంతోషిస్తారని ఒక సూత్రాలు చెప్తూ ఉంటాయి నాకు కూడా చేసుకున్నట్టు అయితే లేదు సో మూఢ కాబట్టి మోహము మోహము పొందినవాడు అంటే మోహము అంటే మొహ వైచిత్రే ఉన్నదారిని తప్పుగా తెలుసుకోవటానికి మోహ పేరు అటువంటి మోహము గలవాడు శ్రీకృష్ణునగా ఒక మనిషిని ఓ రూపమని అనుకుని ఆ విధంగా తత్వాన్ని తెలుసుకోలేక నన్ను అవమానించినట్లే చేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే అజానంత తెలుసుకోలేకపోతున్నారు దేని మమ పరం భావం నా యొక్క భావము అంటే సంత భావ అంటే ప్రజెన్స్ నా ప్రజెన్స్ని ఎటువంటి ప్రజెన్స్ పరం మీరు ఆ నామరూపముల యొక్క పరిధిని అతి అతిక్రమిస్తే కానీ మీరు ఆ ప్రజెన్స్లోకి వెళ్ళలేరు లేకపోతే నామరూపములనే హిరణ్య పాత్రలో చీక్కుపోతారు అది చాలా డార్జిలింగ్గా ఉంటుంది నామరూపములు ఎంత డార్జిలింగ్ అంటే మీరు రాత్రి కారు స్కూటర్ నడుపుతుంటే ఎదురకుండా ఒక మోస్ట్ పవర్ఫుల్ హెడ్లైట్స్ వేసుకుని వాడు వచ్చేస్తే మీకేమీ కనపడతారు కళ్ళు మిరిమిట్లు కమ్మేసి కమ్మేసి ఏమీ కనబడకుండా అయిపోతుంది ఈ నామరూపములు అటువంటివి చేతనే నామరూప బుద్ధిని చాలా జాగ్రత్తగా పనిపట్టుకుని మీరు పక్కన ప్రయత్నం చేసినప్పుడే మీరు ఆ హిరణ్మయ పాత్రను అధిగమించి మూలమునందరి తత్వాన్ని ఆ సద్వస్తువుని పట్టుకోగలుగుతారు కాబట్టి వీళ్ళు అజారంతహ తెలుసుకోలేకపోతున్నారు నా ప్రజెన్స్ వాట్ కైండ్ ఆఫ్ ప్రజెన్స్ ద ప్రజెన్స్ ద పెరివేట్ సాల్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ఈవెన్ వైమ్ పెర్వేడింగ్ ఆల్ ట్రాన్సెండ్స్ ఆల్ అది పరం అంటే పరమం పరం అంటే ఆల్ పెర్వేజివ్ ఇంటర్ప్రెనిటరేటింగ్ ఆల్ యట్ ట్రాన్సెండింగ్ ఆల్ అటువంటి ఆ ప్రెజెల్స్ భూతమహేశ్వరం పంచభూతములను అంతర్యాముగా ఉండి నిలబెట్టేటువంటిది ఆ ప్రెజెల్సే ఆ సత్తు కనుక లేకపోతే పృథివీ పృథివీయే కాదు ఈశ్వరాంటే అంతర్యాతమైన అర్థం సత్తు లేకపోతే పృథివీ పృథివీయే కాదు ఆపహ అప్పులు అప్పులే కాదు అగ్ని అగ్నియే కాదు సత్తు స్ఫురణము సత్తు చిత్తూ ఉండాలి అదేం లేకపోతే ఈ పంచభూతములకు నిరాత్మకములు అయిపోతాయి అవి శూన్యమైపోతాయి కాబట్టి ఈ పంచభూతములు భౌతికములైన భౌతికమైన సకల జగత్తును ఆవరించి ఉన్నటువంటి అప్రెసెన్స్ దానిని అది నా అని తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి అని శ్రీకృష్ణుడు అంటాడు కాబట్టి ఆ సత్ అసతే జగత్తునకు మూలమునందు గలదు అదియే పరమాత్మ అదే పరబ్రహ్మ అయితే ఆ సత్ అనుభవానికి ఎలా వస్తుంది అంటే సాధారణంగా మీకు అనుభవ ఇంకా పొద్ధతం పూర్తయిన శ్లోకంలోకి వచ్చేస్తాను సాధారణంగా ఏదైనా అనుభవానికి రావాలంటే అది బుద్ధిలో విషయం కావాలి ఘటము ఎలా తెలిసింది మీకు ఘట జ్ఞానాన్ని ఘట జ్ఞానంలో విషయం అవుతుంది ఘటం ఘట జ్ఞానంలో విషయమైనప్పుడే ఘటం తెలిసినట్టు అలాగే ఏదైనా కూడా అలాగే ఈ సత్ జగత్తునకు మూలముందు ఉన్న తత్వము సత్ అది అనుభవానికి రావాలంటే బుద్ధిలో విషయం అవ్వాలని మాత్రం మీరు అనుకోద్దు బుద్ధిలో విషయం అయ్యిందంటే అది సత్తుని మీరు చెడగొట్టేసినట్టు కాబట్టి అది బుద్ధిలో విషయము అవదు బుద్ధి గోచరము కాదు బుద్ధిలో విషయం అయ్యిందంటే అది నామరూపాత్మకమైతేనే బుద్ధిలో విషయము అది నామరూపములకు మూలమునందు అతీతమైనటువంటి సత్తు అంటూ బుద్ధిలో విషయం ఎలా అవుతుందో ఎప్పుడైతే మీరు నామరూపములను త్రోసిపుచ్చినారో దానికి బుద్ధియందు విషయత్వం ఉండదు మరి బుద్ధియందు విషయత్వం లేకపోతే ఇంద్రియభోచనము కాకపోతే బుద్ధియందు విషయం అది ఉందని చెప్పడము అంటే అది స్వయం ప్రకాశము దాన్ని అది ప్రకాశించడానికి ఇంద్రియం అక్కర్ ఇంద్రియములు అక్కర్లేదు బుద్ధి కూడా అక్కర్లేదు అది దాని యొక్క సత్ సత్ అది స్వయంగానే ప్రకాశిస్తుంది సూర్యుడు ఉన్నాడని తెలియటానికి మరొక దీపము యొక్క ఆవశ్యకత లేనట్లు కానీ సో బుద్ధి ఎందు విషయము కాకపోవుట ఆ సద్వస్తువునకు శోభయే కానీ అలంకారమే కానీ అదేమి హానికారకము కాదు ఎందుకంటే స్వయం ప్రకాశము దాని వలన బుద్ధి ప్రకాశిస్తుంది తప్ప బుద్ధిని బట్టి అది ప్రకాశించబోట లేదు కాబట్టి అది బుద్ధిలో విషయము కాకపోతే మంచిది కానక్కర్లేదు సద్బుద్ధి గతి చేతి సద్బుద్ధి నాస్తి చే అస్తు మా అస్తు అంటే సద్బుద్ధి లేకపోతే లేకపోవు కాక ఎందుకంటే అస్య స్వప్రభత్మత యా ఈ స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటుంది అది మీరు మీరు అనుభవానికి మీరు తెచ్చుకోదలుచుకున్నట్లయితే మీరు అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవం లేకపోతే ఊరికే వా వాగ్ వాద్యాలము వాక్ప్రవాహం వల్ల ఉపయోగం ఏముంది మీరు అనుభవానికి తెచ్చుకోవాలి అంటే అదే అదే దాని పాయింటర్ ఏమిటి బుద్ధిలో విషయము కాకుండా స్వయంగా ప్రకాశించేది అదే దానికి పాయింటర్ లేకపోతే అదే దానికి ద్వారము పోర్టల్ అంటారు దాన్ని మీరు పట్టుకోండి బుద్ధితో దాన్ని తెలుసుకునే ప్రయత్నం మానేస్తే అది దానంటే అదే మీకు తెలుస్తుంది దానిలో మీరు విలీనమయ్యి స్వయంగానే తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి బుద్ధితో దాన్ని తెలుసుకునే ప్రయత్నం మానేయాలి మరి బుద్ధి అర్థొస్తూ ఉంటుంది కదా బుద్ధి అంటే అది పాత్ర సకల జగత్తును ప్రకాశింపజేసేటువంటి హిరణ్మయ పాత్రకే బుద్ధి అని మరి ఆ బుద్ధి కదా అంటే బుద్ధిని నువ్వు పక్కన పెట్టాల్సి ఉంటుంది అది అది ఎలాగంటే నువ్వు బుద్ధిని సాక్షిగా దర్శించటం అభ్యాసం చేయి ఎప్పుడైతే బుద్ధి ఎడల నీవు సాక్షిభావాన్ని ప్రసరింపజేస్తావో నిన్న మీకు మనం చేశాను దేహమును సాక్షిగా చూచుట దానివల్ల నేను దేహము కొంత గ్యాప్ క్రియేట్ అవుతుంది అలాగే శ్వాసను సాక్షిగా చూచుట నేను శ్వాస అలాగే మనస్సును సాక్షిగా దర్శించే ఇది కొంచెం కఠినమైన విషయం మెడిటేషన్లో మనస్సును సాక్షిగా చూపుతారు దాంట్లోనే ఇంకా కొన్ని లెవెల్స్ ఉన్నాయి ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి ఎలాగంటే ఒక ఇమోషన్లని మీరు సాక్షిగా చూపుతారు కొంతమందికి ఆ ఇమోషన్ యొక్క బంధం ఉంటుంది కొందరు సెంటిమెంట్లో ఉంటారు చాలా సెంటిమెంటల్గా ఉంటారు ఏదో అది గుర్తు వచ్చేప్పటికీ నాకు సెంటిమెంటల్ అయిపోయి నాకు కళ్ళు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అని అంటారు ఆ సెంటిమెంట్ లేదా ఇమోషన్ ఏదో పుత్రుడిపై ఆసక్తి ఉందనుకోండి అదొక ఇమోషన్ ఆ పుత్రునిపై ఉన్న ఆసక్తియే ఇమోషన్ దాంట్లో వీడు బద్ధుడే ఉంటాడు పుత్రునిపై ఆసక్తి ఉంది అంటే పుత్రులు మాట వినవు వాడి దాన్ని పడిపోతూ ఉంటాడు వాడు వాడి దృష్టి ఎక్కడో ఉంటుంది మనకు సమానంగా వాడు దర్శిస్తాడనే ప్రసక్తి లేదు కాబట్టి మనస్సుకి ఇక్వేషన్ కలుగుతుంది మరి ఏమైనా సంసార బంధంలో చిక్కుకున్నట్టే కదా దాని నుంచి బయటపడ్డాదిలాగా నేను ఐ హెక్నాలజీ ఏమైనా ఏమైనా ఎక్నాలజీ చేయాలి ఈ పుత్ర ఆసక్తి పుత్రులపై ఆసక్తి అనే ఇమోషన్ నా ఎందుకు కలదు యూ హో టెక్నాలజీ అండ్ దెన్ యూ హెవ్ టు వాచ్ దట్ ఇమోషన్ వాచింగ్ ది ఇమోషన్ ఈజ్ డిఫికల్ట్ డిఫికల్ట్ అంటే యూ హ్యావ్ టు ట్రై హౌ అని మీరు అడగద్దు దేర్ ఈజ్ నో హౌ యూ హెవ్ టు డూ ఇట్ యూ హెవ్ టు వాచ్ దట్ ఇమోషన్ ఆ ఇమోషన్కి ఒక రూపం ఉంటుంది మీకు పుత్రునిపై మీకున్న ఆసక్తి మీకే తెలుస్తుంది అది ఏ రూపంగా దాని మూమెంట్ దాని దాని డైనమిక్స్ మీకే తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది ఈ పుత్రుని ఏడలో ఆసక్తి కొంతమందికి ధనం మీద ఆసక్తి ఉంటుంది కొంత లోభం ఉంటుంది